ీగురుభ్యో నమే స్మృతిస్మృతి ఆలయ కరుణాయ నమామిగపాదశంకరం త్రివిధం నరకస్ ద్వారనాశనమాత్మన కామ క్రోధస్తాభస్తస్మాదేతయ్యజే కామ కామన శత్రువు అంతశత్రువు శత్రువుల లోపల ప్రధానమైనది కామనయే అంతశత్రువులలో ఈ కామనని జీవించడం డిజైర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్ సో కామన ఉంటే జీవుడు నిష్కాముడైతే దేవుడు అలా ఉంటుంది ఫ్లిప్ ఫ్లాప్ అక్కడే ఉంటుంది మీ హృదయంలో కామనలు పెట్టుకుంటే మీరు జీవుడుగా మిగిలి ఉంటారు మీరు నిష్కామంగా ఉంటే మీరే మీలో ఉంటే దైవత్వం ప్రకటమవుతుంది ఆ స్థితిని అర్థం చేసుకుంటుంది మానేస్తే ఈ కామనలన్నీ పట్టుకుని దేవుడు దేవుడంతో వెనకాల పడ్డం అన్నది దాంట్లో ఉండే వివేకమేమో నాకు అర్థం కాదండి దాన్ని మరి జనం చూసుకోవాలి లోకంలో జనులకు మార్గదర్శనం చేసేవాళ్ళు కూడా సరిగ్గా చేయరు దాన్ని తప్పుదారిలో మార్గదర్శనం చేస్తారు మీరు ఈ కర్మలు చేస్తే ఇవి ఇప్పుడు శివుడు కామదహనం చేసేయడమనే కథ పట్టుకుంటారు తప్ప పిల్లలకి కథలు అంటే చాలా ఇష్టం పిల్లలు కథలను రిటర్నల్ తీసుకుంటారు మనం కథ చెప్తుంటే పిల్లవాడు కథనుక్కూడది దాన్ని ఒక ఇమాజినేషన్లో పెట్టుకుని అదంతా స్టేషం పిల్లవాడు ఇప్పుడు హ్యారీ పాటన్స్ స్టోరీస్ ఉంటాయి నేను అమెరికాలో పిల్లలను చూశాను వాళ్ళు హ్యారీ పాటన్స్ స్టోరీస్ బాగా చదువుతారు ఈ మధ్య కాలంలో వాళ్ళకంతా హ్యారీ పాటర్ స్టోరీలో అలా గాల్లో ఎగిరే కారు వాళ్ళు బిలీవ్ ఇట్ ఈస్ రియల్ పిల్లలు సో అలాగే ఇక్కడ మన దగ్గర అపారచిత్ర కథలు లేకపోతే ఇలాంటి ఏదైనా కథలు చెప్తే పిల్లలు యథార్థమని భావన చేసుకుంటారు ఇదే సైకాలజీ మీద మీకు యోగవాసిష్టంలో బాలకోఖ్యానం అనేది ఉన్నది చిత్రం ఏంటంటే ఈ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు సరే వీళ్ళు వీళ్ళు పెద్ద వయస్టే పెద్ద సంస్కారంలో ఏమీ పెద్ద లేదు స్వామి వివేకానంద అన్నాడు వీళ్ళందరూ కూడా స్పిరిచువల్ బేబ్స్ అని అన్నాడు వీళ్ళకి ఆధ్యాత్మికతలో పెద్దరికం ఏం లేదు వీరికే వయస్సులో పెద్ద సో అది పెద్ద కాదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పెద్దవాళ్ళందరూ ఈ కథలను యథార్థంగా తీసుకుంటారు నిజమని తీసుకుంటారు అది కథల సంకేతం చూసుకోరా అంటే ప్రతీక చూసుకోమంటే అది కథల యథార్థమని తీసుకోవటం శివుడు శివుడు మన్మథుణ్ణి దహించినాడు కాముణ్ణి దహించినాడు అంటే మన్మథుడని పేరెందుకు వచ్చింది మన మథనుడు మన మనస్ మథనహ మనస్ మనహ మథ్నాథ ఆస్తకి లోపం వస్తే మన్మథో వాడు మనస్థుని కలిసి వేసేటువంటి వాడు మన్మథుడు కామ డిజైర్ రూపంగా కామహ దాన్ని పెర్సాలిఫై చేసి వాడిని ఒక పెర్సన్గా పెట్టి శివుడు ఏం చేసేటంటే వాడిని దహించి పారేసేయడం అంటే డిజైర్లెస్ అయిపోయడం అర్థం డిజైర్లెస్ అవ్వడమే శివ శివ అంటే డిజైర్లెస్నెస్ డిజైర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్ మనం ఏం చేస్తాము ఆ శివుని పెట్టుకుని దేవాలయం కట్టుకుని మన కోరికలన్నీ తీర్చుకున్న కోసం మనం ఆరాధన చేస్తూ ఉంటాం చూడని ఎంత ఎంత మార్పు వచ్చేసిందో అంటే కథను లిటరల్గా తీసుకోవటం వల్ల శివుడు మన్మథుణ్ణి దహిస్తే మళ్ళీ విష్ణువు మళ్ళీ విష్ణువులు వాళ్ళ కథలు అంటాడంటే శివుడు ఎస్తంటే అది నో అనాలి శివుడు నో అంటే ఎస్త శివుడు దహించి పారేస్తాడు కదా మన్మథుణ్ణి కాబట్టి విష్ణు ఏం చేస్తాడంటే మన్మథునికి జన్మనిస్తాడు శివుడు చేసిన దానికి ఆపోజిట్ చేస్తే అది విష్ణువుకి గొప్ప విష్ణువు చేసిన దానికి ఆపోజిట్ చేస్తే శివుడికి గొప్ప అలా తయారు చేశారు సాహిత్యాన్ని అందరినీ కూడా మన వాళ్ళు ఈ సాహిత్యాన్ని కొట్టుకునే ఇదే పెద్ద పరమార్థం కింద దాన్నే సాగతిస్తూ మన పండితులు కవులు కూడా ఇదే సాహిత్య మనం సాగతిస్తే సాగతిస్తారు విద్వాంసులు ఈ సాహిత్యాన్ని గురించి కథల గురించి ఏం చెప్పారో ఒకసారి తెలుసుకోవాలి విద్వాంసులుంటే ఎవరు అట్లీస్ట్ నేనైతే ఇమీడియట్లీ ఐ కెన్ రిఫర్ దివ్ రెఫరెన్స్ ఆఫ్ స్వామి వివేకానంద స్వామి రామతీర్థ కావ్యకంఠ గణపతి ముని తర్వాత మల్లయ్య శాస్త్రి గారు అనే ఒక పండితులు ఒక ఆయన ఉండేవారు ఆయన ఇలాంటి విద్వాంసులందరూ కూడా తర్వాత మెక్సికన్ నోబల్ ప్రైజ్ విన్నర్ ఆయన ఈ శివుని యొక్క శిల్పములు వాటి బొమ్మలో వేసి వాటిలో ఉండే ప్రతీకాత్మకతను చాలా బాగా నిరూపణ చేశాడు ఈరోజు ఎన్ అంబాసిడర్ టు ఇండియా ఫ్రమ్ మెక్సికో ఆక్టావియో పాస్ అతని పేరు పిఎస్ జీ ఆక్టావియో మిస్ట్రీ అన్న అయితే ఇండియన్ కల్చర్ ని బాగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళలో ఒకతనం అతను వ్రాసిన పుస్తకాన్ని నేను చదివాను అత్యాశ్చర్యం కలుగుతుంది మెక్సికను ఇక్కడికి మెక్సికో నుంచి మెక్సికో నుంచి మనకు మిరపకాయలు మెక్సికో నుంచి వచ్చాయి మీకు తెలుసా అసలు చిల్లీ అనే పదము మెక్సికన్ వర్డ్ అది మెక్సికోలో రెస్టారెంట్స్ చిల్లీ రెస్టారెంట్స్ ఉంటాయి మెక్డోనాల్డ్ రెస్టారెంట్ లాగే అమెరికాలోనే ఉంటాయి చిల్లీ అని పేరు రెస్టారెంట్ పేరు అదే మన తెలుగు పదం ఎక్కడికి వచ్చిందంటే తెలుగు పదం కాదు మెక్సికన్ పదం చిల్లీ మెక్సికో నుంచి కొలంబో వచ్చి కొలంబో నుంచి కొలంబోకి షిప్పింగ్ రూట్స్ ఉండేవి కొలంబో నుంచి ఇక్కడ తమిళనాడు వచ్చి తమిళనాడు నుంచి మొత్తం అంతటి వచ్చింది చిల్లీ మెక్సికో నుంచి రావడమే కాదు ఈ అత్తావియో పాస్ కూడా వచ్చాడు ఫస్ట్ హీ కే టు బాంబే అండ్ దెన్ హీ కే టు ఢిల్లీ అండ్ స్టేట్ దే అంబాసిడర్ మోర్ దెకేడ్ అంబాసిడర్ గా ఉన్నాడు అతను ఈ పుస్తకాన్ని రాస్తున్నాడు ఈ పుస్తకానికి ఇంకా ఇతరులైన రచనలకు కలిపి అతనికి ఇచ్చారు ఆ పుస్తకాన్ని నాకు ఎవరిలో ప్రజెంటేషన్ పిండిస్తే నేను చదివిన ఆశ్చర్యపోయాను శివుని యొక్క గాథలన్నిటినీ కూడా చాలా చక్కటి ప్రతీకను అతను చెప్తాడు కాబట్టి చదువుకున్న వాళ్ళని చూసేనా మనం నేర్చుకోవాలి కదా బట్ ప్రతీకగా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కా కామ కామదహనము దాని గురించి ఆ స్టోరీని ఎలా అర్థం చేసుకుంటే నేను కొంచెం విస్తారంగా చెప్పాను సో ఈ కామన అనేది అది పెద్ద శత్రువు ఇప్పుడు బుద్ధి మనిషి బుద్ధి ఎటువైపు ప్రసరిస్తోందో చూసుకోవాలి ఇప్పుడు బుద్ధి భోగము వైపు కానీ సంగ్రహము వైపు కానీ ప్రసరిస్తూ ఉంటుంది భోగము అంటే ధనాన్ని ఖర్చు పెట్టి భోగాలను అనుభవించటం బుద్ధి అటు ఉంటుంది లేదా ధనాన్ని పోగేయటం సంగ్రహము సో ఇప్పుడు మీకు టెలిఫోను సెల్ ఫోన్ పెట్టుకున్నారని మెసేజ్లు వస్తాయి ఏమైనా వస్తాయి ఈ హోటల్కి రండి భోజనం చేయండి లేకపోతే ఈ క్రూస్కి వచ్చి మీరు భోగాలను అనుభవించండి ఇక్కడికి రండి అక్కడికి రండి అనే మెసేజ్లు వస్తాయి అవి భోగానికి సంబంధించిన మెసేజ్ సంగ్రహానికి సంబంధించిన మెసేజ్లు వస్తాయి ఫోన్ చేసి ఫోన్ చేసి ఎవరో పని ఫోన్ చేశారను కొన్ని ఫోన్ ఎత్తుంటే అమ్మాయి అంటున్నాయి ఏమండి నేను మీతో రెండు నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పిన విషయం అంటే నైన్ పాయింట్ ఫైవ్ ఇంట్రెస్ట్ What just came in me? And I, said, I do not have any interest in my, this interesting thing. So, you are wasting your time. I am not interested in you, really speaking. So, I wish you well and I wish you a good day. And then, Thank you, sir. I wish you a good day, sir. If someone is a good person, then the person who is a good person, then the person who is a good person, then the person who is a good person, భోగము వైపు ప్రసరిస్తే దాన్ని కామ అన్నారు సంగ్రహం వైపు ప్రసరిస్తే లోహ వీటికి అడ్డొచ్చిందనుకోండి కామానికి అడ్డొస్తే క్రోధం పుడుతుంది సంగ్రహానికి అడ్డొచ్చినా కూడా క్రోధం పుడుతుంది సో ఈ విధంగా వెరీ క్లోజ్లీ ఇంటర్ రిలేటెడ్ కామ క్రోధశ్చ లో చూడండి మీరు కామశబ్దానికి అటాచ్మెంట్ అనే అర్థం కూడా తీసుకోవాలి అటాచ్మెంట్ అన్నది చాలా ప్రధానమైనటువంటి ఇష్యూ ఇప్పుడు ఈ మనుష్య మానవీయ సంబంధాలు ఉంటాయి ఇలా అందరికీ ఉంటుంది సమస్య తల్లి తండ్రి కొడుకు కూతురు మనవడు ఇలాంటి సంబంధాలు మానవీయ సంబంధాలు ఉంటాయి ఎంత గట్టిగా ఉంటాయంటే సన్యాసం తీసుకున్న వాళ్ళు కూడా ఇంకా మెయింటైన్ చేస్తూ ఉంటారు మానవీయ సంబంధాలు అలా మెయింటైన్ అవుతూ ఉంటారు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఏదైనా పీఠం ఉందనుకోండి పీఠం దగ్గరికి వెళ్తే స్వామిజీని దర్శించడానికి వెళ్తే స్వామీజీ బ్రదర్ ఉంటాడు పక్కన అక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు పెంచారడుగు చెప్తారు కూడా అదిగోని ఉండదు స్వామీజీ బ్రదర్ అయితే స్వామీజీ తల్లియో అయితే తండ్రియో లేకపోతే బాహుమరుగో ఎవడో ఒకటి సో అంటే ఏమిటి మొత్తం మీద ఆ అటాచ్మెంట్ ఎవరిని తప్పు పట్టడం అభిప్రాయం కాదు ఆ అటాచ్మెంట్ వదలదు అది రాగా సాగుతూ అనుకుంది తర్వాత దాని వలన మనిషి చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు ధనం ఉంటుంది అన్ని సౌకర్యాలు ఉంటాయి ఈ అటాచ్మెంట్ మూలంగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు మరి ప్రతి కూడా తమ కాన్షియస్నెస్ని పరిశీలించడం అభ్యాసం చేయాలి మీ కాన్షియస్నెస్లో ఈగోటిస్టిక్ స్ట్రగల్ అని అంటారు దాని పేరు అది అహంకారము చుట్టూ నిర్మాణమై ఉన్నటువంటి ఘర్షణ ఈగోటిస్టిక్ స్ట్రగల్ ఇప్పుడు భార్య చెప్పిన మాట వినలేదనో లేకపోతే నేను ఎంతో సర్వీస్ చేస్తే నాకు సరైన సర్వీస్ చేయలేదనో అటువంటి కంప్లైంట్ మీ కాన్షియస్నెస్ లో ఉందనుకోండి సో దట్ ఇప్పుడు భార్య చేసింది కరెక్టా రైట్ రాంగ్ అన్నది దట్ ఈస్ నాట్ ది టాపిక్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ దాట్ ద డిస్కషన్ ఈజ్ మీ మనస్సు మీ కాన్షియస్నెస్ లో ఈగోటిస్టిక్ స్ట్రగుల్ ఉన్నది ఇప్పుడు కొడుకు చెప్పిన మాట వినలేదనుకోండి తండ్రికి అది మనస్సుకు చాలా స్ట్రగుల్ని కలిగిస్తుంది ఎందుకంటే వీడిని పెంచి పెద్ద చేసి వాడిని పైకి తీసుకొచ్చి వాటి కోసం ఎంతో త్యాగం చేస్తాడు ఫాదర్ ఉన్నవాడు చాలా త్యాగం చేస్తాడు తన నోరు కట్టుకుని వీడిని పైకి తీసుకొస్తాడు తను ఈ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ కాలేజీల చుట్టూ తిరిగి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని నిలబడి వాళ్ళకి ఊడికని చేసి వీడిని పైకి పట్టుకొస్తాడు తండ్రి ఆ విధంగా త్యాగ చేస్తాడు చేసి సమ్థింగ్ అంటే డెబ్బై ఒక్కర్లేదు కొంచెం మర్యాద ఇస్తాడని కొంత సర్వీస్ చేస్తాడు పెద్ద వయసు వచ్చేప్పటికీ యూ ఎక్స్పెక్ట్ సమ్ సర్వీస్ ఎందుకంటే శరీరంలో శక్తి తగ్గుతుంది వీళ్ళు యంగ్ పీపుల్ ఉంటారు వాడు ఏదైనా కొంత ఇద్దరు ముద్దురం కొడుకులు ఉన్నారనుకోండి వాడు ఎవడైనా వాళ్ళు వాళ్ళలో వాళ్ళ ఇద్దరు కొద్దిగా సర్వీస్ చేస్తారని అపేక్షిస్తాడు తండ్రి వాళ్ళు చేయరు వాళ్ళు చేయరు వాళ్ళు చేయాలంటే చాలా సెన్సిటివ్గా ఉంటేనే చేయగలుగుతారు వాడు చాలా సెన్సిటివ్ గా ఫాదర్స్ ఎక్స్పెక్టేషన్ నీడ్ అవన్నీ కూడా చాలా సెన్సిటివ్ గా పరిశీలించి మనం ఏదైనా సర్వీస్ చేయగలమా అని ఆలోచించి చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు వేరే ది వేర్ దాంతో తండ్రి మనస్సుకి హర్ట్ హర్త్ అనేది ఉంటుంది చాలా డీప్ గా హర్త్ అవుతారు ఈ హర్త్ పుత్రుడు పుత్రికా విషయాల్లో పుత్రిక విషయంలో తక్కువ ఉంటుంది ఎందుకంటే అమ్మాయిలు తదితరికి ఏదైనా సేవ చేయాలని ఆలోచన చేస్తారు కొంచెం సెన్సిటివ్ గా ఉంటారు నాన్న కాపీ తేజవాన్ని అడుగుతారు వీడి మొహం జీవితం మొత్తం ఎప్పుడు అడగడు అమ్మాయి అడుగుతుంది తప్ప వీడు ఎప్పుడు నాన్నగారు ఏదన్నా జేబులో పైసలు తక్కువ ఉన్నట్టున్నాయి వెయ్యి రూపాయలు పెట్టమంటారా అని అడగడు పైగా అప్పుడు మూడు వందలు ఇచ్చాను ఏం చేశాడు అంటాడు పైగా అలా ఉంటాడు మోస్ట్ అన్ఫార్చునేట్ మళ్ళీ తిరుపతి ఇలాంటి తిరుపతి వెళ్ళేం చేస్తారు మాతృదేవోభవ వదిలిపెట్టేసి తిరుపతి వెళ్ళి క్యా ఉడోదే మళ్ళీ సో చాలా ఆల్ రాంగ్ ఉంటారు వీడు ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాడు హర్త్ అయిపోతాడు సో యుక్ ఎన్ టు యువర్ కాన్షియస్నెస్ డూ యూ నర్స్ దట్ హర్త్ ఇట్ కమ్స్ అండర్ ది క్యాటగిరీ ఆఫ్ ఈగోటిస్టిక్ స్ట్రగల్ పెద్ద వాళ్ళు ఇటువంటి ఈగోటిస్టిక్ స్ట్రగల్స్ తోటి సతమతం అవుతూ ఉంటారు నేనేమంటానంటే మీరు యుక్ ఇన్ టు యువర్ కాన్షియస్నెస్ ఇటువంటి ఈగోటిస్టిక్ స్ట్రగుల్స్ ఉన్నాయేమో చూసుకొని ఉంటాయి వాటికి ఒక పేరు పెట్టండి ఇట్ ఇస్ ఎ డిజార్డర్ ఇట్స్ ఇప్పుడు రక్త రక్తం ప్రసాదం డెబ్బై రెండు ఏదో ఉండాలి కదా బీపీ బీపీ ఉంది బీపీ ఎంత ఉండాలి హార్ట్ హెయిట్ ఎంత ఉండాలి డెబ్బై రెండు ఉండాలి ఎనభై ఉందనుకోండి దాన్ని ఏమంటారు డిజాస్టర్ షుగరు ఏదో ఐదు పాయింట్ ఐదు ఉండాలనుకోండి ఏ ఆరు ఉందనుకోండి ఏడు ఉంది అనుకోండి ఏమంటారు డిజార్డర్ అప్పుడు ఏం చేయాలి బాడీలో డిజార్డర్ వస్తే ఏం చేయాలి యూ హ్యావ్ టు రెక్టిఫై దాట్ ఫస్ట్ యూ షుడ్నో డయాగ్నోస్టిస్ ని చేయాల్సిన డయాగ్నోస్టిస్తే డిజార్డర్ తెలుస్తుంది డిజార్డర్ తెలిస్తే డిజార్డర్ డిజార్డర్ అని తెలియాలి తెలిస్తే దాని నుంచి బయటపడే ఉపాయం మనకి మన ముందు ప్రకటమవుతుంది ఇప్పుడు షుగర్కి డిజార్డర్ అని తెలిసిందనుకోండి వెంటనే మనం జాగ్రత్త పడవచ్చు మన నేను ఏదో షాపుకు వెళ్ళాను ఏదో చిన్న పనుండి షాపుకు వెళ్ళాను వెళ్తే బయట బీపీ నల ఇరవై రూపాయలు షుగర్ నలభై రూపాయలు అని పెట్టి పెట్టుకున్నాడు కూర్చున్నాడు అక్కడ నాకు నాకు అనిపించింది బాగుంది ఇది అని అనిపించింది ఎందుకంటే ఈ చెక్ యువర్ బీపీ ఇస్ దొకేషన్ టు చెక్ యువర్ బీపీ అమెరికాలో అయితే వాల్మార్ట్లు ఫ్రీగా చేస్తాం మీరే ఫ్రీగా తీసుకోవచ్చు ఇక్కడ నలభై రూపాయలు తీసుకోండి కాదు కొన్ని ఇరవై రూపాయలే నలభై కూడా కాదు బీపీ చెప్తాను మీరే నోట్ చేసుకోవచ్చు ఇట్స్ ఓకే వాళ్ళకు ఇరవై రూపాయలు ఇచ్చినట్టు ఉంటుంది మన పరిస్థితి ఏమంటే మనకు తెలుస్తుంది డిజార్డర్ ఏమైనా ఉంటే తెలుస్తుంది డిజార్డర్ ఉంటుంది జనరల్గా ఉంటుంది బీపీ విషయంలో ఉంటుంది మీ మనస్సు స్థితిని బట్టి బీపీ పెరుగుతుంది తగ్గుతుంది అన్నీ అవుతాయి పెరుగుతుంది మీరు ఏదైనా ఎడ్యుకేటెడ్గా ఉన్నారనుకోండి బీపీ పెరుగుతుంది షుగర్ ఉందనుకోండి మోర్ రిలయబుల్ గా ఉంటుంది షుగర్ తక్కువ ఉంటే పర్వాలేదు ఎక్కువ ఉంటాయి కాబట్టి డిజార్డర్ని ముందు రికగ్నైజ్ చేయటం అవసరం చేసినట్లయితే తర్వాత ఏం చేయాలి అన్నది మీకు ముందు కనపడుతూ ఉంటుంది అదేవిధంగా యు లుక్ ఇన్ యువర్ కాన్షియస్నెస్ అక్కడ డిజార్డర్ని మీరు రికగ్నైజ్ చేయండి వె డిజార్డర్ ఈగోటిస్టిక్ స్ట్రగుల్స్ ఉంటాయి భార్యతోటో భర్తతోటో కొడుకుతోటో కూతురుతోటో మన వాళ్లతోటో ఈగోటిస్టిక్ స్ట్రగుల్స్ ఉంటాయి What may, that is a disorder. There is a disorder. If there is a disorder, there is a disorder in the body, it is a physical disorder. And if there is a disorder in the human body, it is a physical disorder. Okay? Once you recognize that disorder, the origin of that disorder is kama. Kama means the soul is the soul. కామా అంటే మీరు కొడుకు నుంచి ఏదో అపేక్ష చేస్తారు యూ ఎక్స్పెక్ట్ సంథింగ్ యూ వాంట్ హిమ్ టు బిహేవ్ ఇన్ అర్టిక్యులర్ వే దట్ ఈస్ కామా వాడి హి వాంట్ ఒబలైజ్ యూ వాడు ఒబలైజ్ చేస్తే మహాపుణ్యం వాడికి కానీ వాడు వాడు ఒబలైజ్ చేయడు వాడిది మహాపుణ్యం వాడి జీవితంలో వాడు బ్లెస్డ్ అయిపోతాడు కానీ వాడికి తెలియదు వాడు అజ్ఞానాంధకారంలో ఉంటాడు హీ డజంట్ నో దాట్ అంకేతనే శ్రీరాముడు గొప్పవాడయ్యాడు అది తెలుసు తాబట్టే ఆయనకి లేకపోతే శ్రీరాముని ఎందుకు ఈ దేవాలయం కట్టి పూజించడం ఇందుకోసమే వచ్చింది ఎవడో ఒక శ్రీరాములు అడిగితే ఎవడో ఒకడు కోటికి ఉంటాడు మామూలుగా మిగతా కూడా చాలా స్వార్థపరులుగా ఉంటారు వాళ్ళ సెన్సిటివిటీ ఉండదు ఇట్ డోంట్ మీన్ బ్యాడ్ నాట్ నెసర్లీ బ్యాడ్ బట్ ఆ సెన్సిటివిటీ ఉండదు వాళ్ళకి ఆ సంవేదనశీలము అది ఉండదు కాబట్టి వాళ్ళు ఆ హట్లో ఉంటాం మనం పెద్దవాళ్ళు హత్తులో ఉంటారు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ఉన్న వాళ్ళందరూ ఈ హత్ తో బ్రతుకుతూ ఉంటారు పురుషులు ఉంటే స్త్రీలు ఉంటాయి స్త్రీలు ఏమీ ఉద్ధరించిందేమీ లేదు జనరల్ గా స్త్రీలు హోప్ఫుల్లీ దే ఆర్ మోర్ సెన్సి మోర్ రీజనబుల్ గా ఉంటారని అనిపిస్తుంది బట్ హత్తు వాళ్ళకే ఉంటుంది సో దట్ ఇస్ ఎ డిజార్టర్ నవ్ యూ నో ఇట్స్ ఎ డిజార్డర్ వేర్ యూ వాచ్ యువర్ కాన్షియస్నెస్ అండ్ రికగ్నైజ్ ద డిజార్టర్ Then what happens? It will go away. Dehaan ke manasya ke akad teha. Dehaan lo telushukuni, you tel have to act upon it. Whereas consciousness lo telushukun kea ipahimande. What you know about your consciousness, you are the master. What you do not know about your consciousness, you are the slave. Come to me, consciousness lo bizarre darna me repudite parjhinin ki naro. దాన్ని పసిగట్టి పరిశీలించినారు మీరు గ్రాడ్యువల్గా గ్రాడ్యువల్గా అంటే ఇట్ డజన్ టేక్ టైమ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ ఆ అవేర్నెస్ ఆ ఆత్మనిష్ట దాన్ని ఆత్మనిష్ట అంటారు మీ కాన్షియస్నెస్ ని మీరు పరిశీలించడం పేరే ఆత్మనిష్ట అంటారు ఆ మీరు ఉన్నప్పుడు ఈ కామ ఇత్యాది దోషములన్నీ కూడా పోతాయి కాబట్టి కామా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అటాచ్మెంట్ చాలా పెయిన్ఫుల్ అది దాన్ని అది ఏం చేస్తుందంటే అటాచ్మెంట్ ఏం చేస్తుందంటే మనల్ని జీవితంలో మనల్ని దాస్ట్యంలోకి తీసుకుపోతుంది మనము ఈ స్ట్రగుల్స్ తోటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం తర్వాత సరే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్న మానవీయ సంబంధాలలో ప్రేమ పదాన్ని మనం వాడుతూ ఉంటాం అది ప్రేమ కాదు అది అటాచ్మెంట్ ప్రేమ అయితే మీకు దుఃఖం కలగడానికి అవకాశం లేదు ప్రేమ ఆనంద స్వరూపం దుఃఖం కలగదు మీకు దుఃఖం కలుగుతుందంటే అది ప్రేమ కాదనమాట ఎంతో కొంత ప్రేమ ఉంటుంది బట్ దాంట్లో అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది అంటే సైకలాజికల్గా యూ డిపెండ్ అపాన్ ది అదర్ పర్సన్ అండ్ యూ వాంట్ టు డిరైవ్ సమ్ అడ్వాంటేజ్ సైకలాజికల్ అడ్వాంటేజ్ ఫిజికల్ గురించి నేను చెప్పట్లేదు సైకలాజికల్ అడ్వాంటేజ్ ఇప్పుడు కొడుకు చెప్పిన మాట వినలేదనుకోండి మీకు ఫిజికల్ హర్త్ చాలా తక్కువ ఉంటుంది మీ పని మీరే చేసుకుంటారు సైకలాజికల్గా మీకు కలిగేటువంటి స్ట్రగుల్ పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది అది ఆ అటాచ్మెంట్ బట్టి వచ్చింది ద కమ్స్ అండర్ ది క్యాటగిరీ ఆఫ్ కామ కాబట్టి ఈ విధంగా ఆ కామము అనేది చాలా పెద్ద దోషము అది తెలుసుకోవటం మానేసి దాన్ని మనం ఈ కోరిక తీర్చుకోవచ్చు ఆ కోరిక తీర్చుకోవచ్చు ఈ పూజ చేస్తే ఆ కోరిక ఇలా ఇలా మన వాళ్ళు జనం ప్రచారం చేసేవాళ్ళు కూడా అలాగే అదే ఒకసారి గీతలోకి చూద్దామనే ఆలోచనైనా ఉండదు అంటే ఆ రిచువల్స్ అలా ఉంటాయి రిచువల్స్ ఉపాసనలోనే ఉంటుందండి అది కూడా కామప్రయుక్తములుగా ఉంటాయి మీరు ఎవరైనా రిచువల్ ఇస్ట్ కనపడితే వాడు ఆ కోరికల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాడు ఆ రిచువల్స్ తోటి ఉంటాడు తర్వాత రిజల్ట్ వస్తుందంటాడు నేను నీకు రిజల్ట్ వస్తుందంటాడు నీకు నీ చేత పూజ చేయిస్తాను నీకు రిజల్ట్ వస్తుందంటాడు ఆ పదం ఎలా ఉండదు గీతలోకి వస్తే ఏమని ఉంటుంది రిజల్ట్ ఆలోచించకుండా దేవుణ్ణి పూజ చేయమని ఉంటుంది మా ఫలేషా తిన ఉంటుంది అలాంటి ఒక శ్లోకం ఉందని చెప్పేసి కూడా తెలియకపోవడము నిజంగా సిగ్గుపడదగ్గ విషయం భారతీయులమై ఉండి భగవద్గీత ఆ శ్లోకాన్ని గురించి తెలియకపోవడము చాలా దురదృష్టకరమైన విషయం తెలుసున్నవాళ్ళు కూడా దానిని ఉపేక్ష చేసి ఇంకేదో వెంటబడతారు అమేజింగ్ సో ఆ విధముగా ఈ కామము యొక్క దోషము కలదు ఇప్పుడు వ్యక్తి పరిస్థితి భావము అని మూడు ఉంటాయి వ్యక్తి అంటే మనిషి దేహము ఇంద్రియములు మనస్సు చైతన్యము ఇన్ని కలిపి మనిషి వ్యక్తి పరిస్థితి అంటే చుట్టూ ఉండే జగత్తు జగత్తులో ఉండే పరిస్థితి వ్యక్తి సహజంగా నరకానికి వెళ్ళిపోదు ఇది నరక ద్వారం అనేది అంటున్నారు కదా నరకా సహజంగా నరకానికి వెళ్ళిపోదు పరిస్థితులు కూడా నరకానికి తీసుకెళ్ళిపోవు ఆ భావము నరకానికి తీసుకు కాబట్టి మనం వ్యక్తిని తప్పుపట్టేది లేదు పరిస్థితులను కూడా తప్పు పట్టనక్కర్లేదు మరి మరుపుతూ ఉంటాయి పరిస్థితులు మారుతూ ఉంటాయి ఇది స్వభావం మీ భావము మీద మీరు ఫోకస్ చేయండి వ్యక్తి మీద ఫోకస్ పరిస్థితుల మీద ఫోకస్ కంటే భావం ఉన్నది భావలో కనుక కామము క్రోధము లోభము ఉన్నట్లయితే ఇట్ విల్ టేక్ యూ టు హెల్ ఆ హెల్ అంటే చచ్చిపోయిన తర్వాత వెళ్తాం మనం హెల్ కనుకుంటాం చచ్చిపోయేదాకా ఇప్పుడు లేదా హెల్ ఇప్పుడే వీడు అనుభవం చేస్తూ ఉంటాడు దేహము అనారోగ్యంతో ఉంటుంది మనస్సు స్ట్రగుల్స్ ఉంటాయి ఇంక హెల్ ఏం కావాలి ఇదే హెల్ వేరే హెల్ అయి ఉండదు కాబట్టి ఆ కామమును ఈ మూడింటిని విడిచిపెట్టవలేము అట్లో కామము అన్నది ప్రధానమైనది భాష్యం అంటున్నాము సో పురుషార్థయోగ్యుడు అయిపోకుండా పురుషార్థయోగ్యు లేకుండా అయిపోతాడు అత ఉచిత ద్వారం నాశనమాత్మన ఇది చింతత్తి సో ఆత్మనాశమునకు దారితీసేటువంటి ఆ భావము ఏమిటి అంటే కామ అంటే కామము ఇప్పుడు మీరు కామము అనే టాపిక్ లో ఉన్నాను కాబట్టి ఇంకా రెండు మూడు మాటలు కూడా చెప్పేస్తున్నాను లోకంలో ఒక ధోరణి కనపడుతుంది దాన్ని ఏమంటారంటే ప్యాషన్ అని అంటారు ప్యాషన్ చాలా ప్యాషనేట్ గా ఉంటారు ఇప్పుడు చూడండి ఉదాహరణకి పండగలని చేసుకుంటారు ఆ పండగ చేసుకున్నప్పుడు ప్యాషనేట్ గా చేస్తారు అంటే ఏంటి డెబ్భై ఏళ్ల వాడు కూడా సఫారీ సూప్ బుకింగ్ చేస్తాడు ఇప్పుడు వీడికి డెబ్బై ఏళ్ల వాడికి ఓ పాతంగస్థం వంటకట్టు కూర్చుంటే సరిపడుతుంది రోజు వెళ్ళిపోతుంది వీడికి సఫారీ సూట్ ఎందుకు అంటే పండగ పండగని సఫారీ సూట్లు ఏమో కుటుంబం తర్వాత ఏమో ఆహారాలని అధికంగా తయారు చేయటం కొత్త కొత్త పదార్థాలను తయారు చేయటం తర్వాత బంధువులందరూ ఆ పండక్కి అందరినీ ఒక చోట సమావేశపడవచ్చు పండగ పేరుతోటి మొత్తం బావు మృదులు మేనఅల్లుళ్ళు మేనబావులు వీళ్ళందరూ తయారవుతారు ఒక చోట సమావేశం అవ్వడం పెద్ద స్వరంతో మాట్లాడుతూ ఉండడం చుట్టుపక్కల వాళ్ళు అందరూ డిస్టర్బ్ అవుతారు ఆలోచన కూడా లేకుండా మోస్ట్ ఇన్సెన్సిటివ్గా ఈ ఇన్సెన్సిటివ్ని ఎవడో కవి కొంత సంస్కృతం కొంత తెలుగుని పెట్టి ఒక అపభ్రంశ సమాసం చేసి నిశ్చిగ్గుగా అని ప్రయోగం చేశారు నిశ్చిగ్గు సో అలా నిశ్చిగ్గుగా అంటే చుట్టుపక్కల వాళ్ళు కష్టపడుతున్నారేమో వాళ్ళకి ఇబ్బంది అవుతోందేమో అనే ఆలోచన లేకుండగా పండుగని చేయటం ఆహారాన్ని అధికంగా భుజించటం పారేయటం పది మనుషుల మీద జులుముని చేయటం తర్వాత పది మంది కలిసి పెద్ద దగ్గరగా మాట్లాడటం ఇది దీన్నంతనే ఒక పండగ వాతావరణం అనే పేరుతోటి ఇదంతా దిస్ ఇస్ కాల్డ్ ప్యాషన్ చాలా తప్పు ప్యాషన్ అన్నది ఉండకూడదు ఎవడైతే ప్యాషన్ లో ఉంటాడో వాడు అంధుడైపోతాడు ప్యాషన్ బ్లైండ్స్ పీపుల్ అండ్ మిస్టీస్ వాడు సత్యాన్ని విస్మరిస్తాడు ఆ హర్షంలో పడిపోతాడు గర్వాన్ని పొందుతాడు ఆ విధంగా ధర్మాన్ని ఉల్లంఘిస్తాడు సో చాలా చెడ్డది కాబట్టి పెళ్లిళ్లలో ముఖ్యంగా మన హిందూ సమాజంలో పెళ్లిళ్లలో ఈ ప్యాషన్ చాలా ఎక్కువగా కనపడుతుంది పెళ్లిలో అందరూ అత్యంత ఖరీదైనటువంటి వస్త్రములను ధరిస్తారు స్త్రీలైతే అధికాధికముగా అవసరాన్ని మించినటువంటి ఆభరణములను ధరిస్తారు తర్వాత ఆహార పదార్థాలను చాలా ఎక్కువ మొత్తంలో తయారు చేయించి వేస్ట్ చేస్తారు అధికంగా తింటారు తిన్నంత తిని పారేసినంత పారేసి ఆ విధంగా వేస్ట్ ఉన్నటువంటి సమాజంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారనేటువంటి ఆలోచన చాలా ప్యాషనైట్ ఆ కార్యక్రమాన్ని చేస్తారు రాత్రి పదకొండు గంటలకి ఒక అర్థం అర్థం లేని ఒక బ్యాండ్ మేళ ఒకటి పెట్టుకుని నడిపించిపోదు దాంట్లో దాంట్లో మ్యూజిక్ తెలిసిన వాడు ఒకడు ఊరికే డబా డబా కొట్టడమే తప్ప దానికి ఒక రైమ్ ఉండదు ఓ బోర్డు ఒకటి పెట్టి కీ కీ అని దాన్ని ఈ స్విచ్లో స్విచ్లో ఒకటి నొక్కుతూ ఉంటాడు ఊరంతా నిద్రలేచేట్లాగా రాత్రి పదకొండు గంటలకు గురేగింపు ఇప్పుడు గుర్రం ఎక్కుతాడు ఈ పెళ్ళు ఆ గుర్రానికి తిండి తిప్పల ఉండము దానికి ఎముకలు పోగద్ది దానికి పైన శాలువ ఒకటి తప్పి దాని విముఖలు కనపడకుండగా అలంకారం చేసి దాన్ని కూర్చుంటాడు వీడు ఆ గుర్రం రొప్పుతో ఉంటుంది వీడు కూర్చుని పైన నిశ్చిగుగా ఇటు చూస్తూ ఉంటాడు సిగ్గైనా పడద్దు మనం కూర్చున్న గుర్రము రొప్పుతో మనం నడుద్దాము వద్దు ఈ గుర్ర డబ్బులు పడికిచ్చేసిన నాన్న దానితో గెడ్ ఎడ్డి పెట్టి మంచి అని లేకుండా ఆ గుర్రం కూర్చుంటాడు ఈ బజ డ్యాన్సులు ఇదంతా కూడా ప్యాషన్ కామశబ్దానికి ప్యాషన్ అని అర్థం ఆ ప్యాషన్ ఎక్కడైతే ఉంటుందో చాలా మిస్లీడింగ్గా ఉంటుంది అదంతా చాలా మిస్లీడింగ్ అంటే ఏమన్నమాట అంటే అదంతా చాలా మంచి పని చేస్తున్నామని అనుకుంటారు దట్ ఈస్ ది థేజ్ వివాహాలలో చాలా మార్పు రావాలి డిమానిటైజేషన్ అయినప్పుడు వివాహములు చాలా సింపుల్గా చేసుకుని అన్ని వర్గాల వాళ్ళు కూడా ఇటుపక్ష ఇరు పక్షాల వాళ్ళు కూడా బాగుండే ఇది మొన్న మొన్న మొట్టమొదటి కంప్లైంట్ చేసినప్పటికీ తర్వాత చాలా సింపుల్గా ఓ పాతిక మంది కలిసి అక్కడికక్కడే సింపుల్గా వివాహం చేసి ఎందుకంటే డిమానిటైజేషన్లో డబ్బులు లేక చాలా సింపుల్గా వివాహం చేసుకుని ఆ తర్వాత ఇదే బాగుందండి ఎంత బాగుందో ఇది అని సంతోషపడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అంచేతనే వాళ్ళందరూ మోడీ గారికి ఓట్లు వేశారు ఆ తర్వాత లేకపోతే ఓడిపోవలసిన కాబట్టి మనం కూడా ఆలోచించాలి వివాహాది కార్యముల ఎందు పండగలు సంక్రాంతి మొదలైన పండగల ఎందు ఈ ప్యాషన్ అది కామహాలోకి వస్తుంది దాంతో జనులు చేసేటువంటి అత్తహాసము కోలాహలము సుతరము అధర్మము అని చెప్పడానికి నేను ఏ కొంచెము కూడా సందేహ పొందుకలేదు కాబట్టి ఆ ప్యాషన్ అనేది ఉండకూడదు అంటే నలుగురు కలిసి సరదాగా సరదాగా సింపుల్గా చిరునవ్వుతో మెల్లగా మాట్లాడుకుంటూ ఏదో కలిసి ఆనందంగా ఉండడంలో తప్పేం లేదు కానీ మనం ఇతరులకు హాని కలుగుతుంది ఇబ్బంది కలుగుతుంది అంటే అది చాలా దోషమవుతుంది ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలి కామ సో దట్ ఈస్ ది ఎనిమిది క్రోధ తధాలోభ సో క్రోధము కామాలకు ఆటంకం వస్తే క్రోధం వస్తుంది లోపం వస్తుంది మీకు రహస్యం ఉందండి మీ కామక్రోధ లోపముల నుంచి బయటపడేటువంటి సీక్రెట్ ఒకటి అదేమిటంటే మీరు నామరూపములను నిరాకరించడం అభ్యాసం చేయాలి బిసిరిగా అర్థంస్ అండ్ ఫార్మర్స్ ఎందుకంటే కామ అనేది కేవలం నామరూపములకే ఉంటుంది నామరూపాలు లేకపోతే కామనే ఉండదు మీకు ఆభరణం అంటే కామన్ ఉంటుంది తప్ప బంగారం అంటే కామనే ఉండదు కుండ అన్నారు అనుకోండి దానికి రంగు వేద్దాం దాని లోపల ఏమో భూములు పెడదాం అని ఇలాంటి ఆలోచనలు అన్నీ వస్తాయి మట్టి రుందనుకోండి టేబుల్ అనుకోండి దీనికి అలంకారం చేద్దాం నేను మీద కూర్చుందాం పెడదాం అది పెడదాం అని వీడు ఆ టేబుల్ వెంట పడతాడు కానీ చెక్క అన్నారు వాడికి ఆ ఇంట్రెస్ట్ నో ఇంట్రెస్ట్ టేబుల్ జై సోఫా ఐ వాంట్ అలా యంగ్న్ అన్నారనుకోండి ప్యాషన్ ఉండదు అటాచ్మెంట్ ఉండదు సన్ అన్నారనుకోండి ప్యాషన్ ఉండదు అటాచ్మెంట్ బ్రదర్ అన్న సన్ కాకపోతే బ్రదర్ అండా నామరూపాలు మీరు మనుషులను ఏమీ చేయక్కర్లేదు వాళ్ళ నామరూపాలు డిజి గార్డ్ చేయడం ఇప్పుడు వాళ్ళని వెళ్లేదో మొత్తడో ఏదో అలాంటి వాళ్ళదేమీ చేయరక్కర్లేదు ఫ్ర యువర్ మైండ్ ఆల్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ అది డిజి రిగార్డు ఉంటాయి ఎక్కడికి పోము ఆ సంస్కారాలు ఉంటాయి కానీ డిజి గార్డు వాటి మీద శ్రద్ధ చూపించకపోవటం ఎప్పుడైతే మీరు నామరూపాలని తిరస్కరిస్తారు మీరు వాటికి అటాచ్ అవ్వకూడదు నామరూపాలకి అటాచ్ అవ్వకూడదు ఈశ్వరుణ్ణి నామరూపాత్మకంగా ఆరాధించే సందర్భంలో కూడా నేను అనేక పర్యాయాలు చెప్పాను ఈశ్వర దర్శనం చేసేప్పుడు కూడా ఆ ఏ రూపాన్ని దర్శిస్తున్నప్పటికీ దాన్ని ఓంకారంగా భావన చేయటం ఆ ఓంకారము తన హృదయంలో ఆత్మచైతన్య రూపంగా ప్రకాశిస్తుందని తెలుసుకోవటం అప్పుడే అది యథార్థమైన దర్శనం అవుతుంది అని నేను ఎన్నోసార్లు మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి దేవుణ్ణి దర్శించేప్పుడు కూడా నాన్న రూపాలకు అతీతంగా అతి అతీతంగా పోవాలి ఓ దేవుడు విగ్రహం పెట్టుకుని దానికి అలంకారాలు చేసుకుంటూ బంగారపు కొడుగులు వేసుకుంటూ దానికి వజ్రాలు వైరుగ్యాలు పెట్టుకుంటావు ఇదంతా కూడా అది శాస్త్రీయమైన పద్ధతి కాదది అలా దాన్ని మహాత్ములు దాన్ని తిరస్కరించారు అది వీళ్ళకి అలవాటైపోయి నాలాంటి పొట్టిగాడు తగించి చెప్తే నేనేదో ఒక ఏదో విదూరపు వ్యక్తిగా నేను భాషించవచ్చు గాక ఎందుకంటే సమాజంలో ఈ రాంగ్ టెండెన్సీ బాగా అలవాటైపోయి ఇది విదూరంగా భాషిస్తుంది అందరూ దాన్ని వెంట పడేపటికీ ఇది విద్రంగా భాషిస్తుంది వాస్తవంలో మీరు రామతీర్థం మొదలైన మహాత్ములు యొక్క రమణ మహర్షి మొదలైన మహాత్ములు యొక్క బోధలను ఏ కొద్దిగా పరిశీలించినా కూడా ఓ దేవుని పెట్టుకుంటూ ఉండడం అలంకారాలు బంగారం అన్నం వెండి వజ్రాలు వైదూర్యాలు కనపడ్డ చెట్టుకున్న ప్రతి పువ్వు కోసుకొచ్చేసి అక్కడ గుట్టలు గుట్టలు పోసేస్తూ ఉండడం ఆకులన్నీ దూసేసి తీసుకొచ్చి దేవుడి మీద పెట్టేయటం చెట్టు ఏమో బోసిగా తయారు చేయటం పులస మొక్కలను మొక్కలను మొక్కలను తీసుకొచ్చి మెళ్ళలో పాడేయడం ఇదంతా ఈ అల్లరి ఈ పుంటరి ధనము అంతా కూడా ఇదంతా కూడా ఈశ్వరుని ఆరాధించే పద్ధతియే కానే కాదు యూ హెర్న్ ఆలోచించాల్సినటువంటి విషయం కొంచెం అక్కడ ఉన్నదాన్ని కొంచెం దాటి వెళ్ళి వ్యాఖ్యానం చేయడం ఇది ఒక శైలి మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ కామస్ధ తోభ తస్మాదేతత్రయం త్యజేత్ కాబట్టి ఈ మూడింటిని కూడా మనం విడిచిపెట్టాల్సి ఉంటుంది మీరు ఈ విడిచిపెట్టాలంటే చెప్పడం తేలిక మీరు ఎప్పుడు విడిచిపెట్టగలుగుతారంటే ఈ మూడింటి మూలంగా కామక్రోధ లోభముల మూలంగా జీవితము జీవితము శోక శోక సముద్రం కింద తయారైనది ది ఇమెన్సిటీ ఆఫ్ సారో ఇన్ లైఫ్ ప్రతి వాడు కూడా సంసార దుఃఖంలో మునిగి తేలుతూ ఉంటాడు ఒకసారి తేలుతాడు మళ్ళీ మునిగిపోతూ ఉంటాడు మళ్ళీ ఒకసారి తేలుతాడు మళ్ళీ మునిగిపోతూ ఉంటాడు ఆ ది ఇమెన్సిటీ ఆఫ్ సారో ఇన్ లైఫ్ దాన్ని గుర్తుపట్టాలి ఆ సారో అంత ఆ దుఃఖమంతా కూడా ఈ కామక్రోధ లోభముల వల్ల నిర్మాణం అవుతుంది దాన్ని గుర్తుపెట్టాలి గుర్తుపట్టి యజేత్ కంటే విడిచిపెట్టడం అంటే ఒక ఎన్న రివల్యూషన్ రావాల్సి ఉంటుంది ఒక రివోల్ట్ అగెన్స్ట్ టోటల్ రివోల్ట్ ఇంకా అసలు మళ్లీ నో కామాయటాలు ఒక రివోల్ట్ లోభం దాన్ని క్రోధము కామము వీటిని ఎడమే ఒక విప్లవాత్మకమైనటువంటి పరిణామాన్ని ఆ కాన్షియస్నెస్ లో మనిషి తీసుకురావాల్సి ఉంటుంది వస్తుంది మీరు నోటీస్ చేస్తే అది చాలా ఆవశ్యకము వీటిని విడిచిపెట్టవలను సపోజ్ మీరు ఊహించండి మీ కాన్షియస్నెస్ ని మీరు పరిశీలించి మీరు ఊహించండి ఆ కాన్షియస్నెస్ లో కోరికలు లేవనుకోండి అసలు ఎలా ఉంటుంది ఫిజికల్ గా ఉదాహరణ వస్తే కావాలని దాన్ని మీరు కామాకుండా పెట్టద్దు ఫిజికల్ నీడ్స్ ఏవో ఉంటాయి దట్ ఈస్ physical needs and physical adjusts that are five but uh, psychological uh, attachment and psychological desires and uh, dependence paradhiyamata idantha kuda a neeru you idantha consciousness lo karadu betti undu you watch your consciousness suppose uh, you imagine how would it be you consciousness meek consciousness me telustu untundi kada మీ కాన్ ఆ కాన్షియస్నెస్ లో కోరికలు లేకుంటే ఏమవుతుంది యు కాంట్రంప్లేట్ అపాన్ తర్వాత ఫ్రస్ట్రేషన్ కానీ కంప్లైంట్ కానీ క్రోధం యొక్క రూపంలో ఇవన్నీ కూడా ఎవళ్ళ మీద ద్వేషం కానీ కోపం కానీ ఫ్రస్ట్రేషన్ కానీ చికాక్ కానీ ఏమీ లేకుండగా ఉంటే ఆ కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది ఆ కాన్షియస్నెస్లో గ్రీడ్ ఇది నాది అనే మాట లేదనుకోండి ఆది అనే మాట మైండ్ అనే మాట లేదనుకోండి ఆ కాన్షియస్నెస్లో మమకారం లేదనుకోండి అది ఎలా ఉంటుంది నువ్వు కాంటెంపులేటప్ప ధ్యానం చేయండి దాని మీద ఆ విధంగా మీరు ఒక విప్లవాన్ని అంతర్విప్లవ అంతహ విప్లవాన్ని తీసుకురావాల్సి ఉంటుంది తజేట్ త్యజేట్ అండి విడిచిపెట్టేటువంటి దేవుడిని తీసి పక్కన పెట్టినంత సలళం కాదది దాన్ని జాగ్రత్తగా వర్కౌట్ చేసుకోవాలి ఎందుకండి ఎందుకు అట్టి పెట్టుకుంటే ఏమవుతుంది అని ఒక సమస్య ఉంటుంది అట్టి పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసిన యత ఎందువలన అనగా అనర్థం ఏతత్ ద్వారం నాశనం ఆత్మన ఆత్మ వినాశనం ఇప్పుడు పాత్రలో యాసిడ్ పోసి పెట్టుకుంటే ఏమవుతుందా పాత్ర అది కరోడైపోయి చిల్లులు పడిపోతుంది అలాగే హృదయం నిండా కామక్రోధ లోభాలు పెట్టుకుని ఉంటారా అది జీవించే పద్ధతి అనేది ఎలా జీవించాలి ఎంత సింపుల్గా జీవించాలి పండగలని ఇది అనే అదని అల్లరి చేస్తూ హడావిడిగా ప్యాషనేట్గా జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయటము చాలా తప్పు అలా చేయకూడదు పెద్దలు సెన్సిటివ్ పీపుల్ అలా చేయరు ఎందుకంటే అది ఆత్మ వినాశానికి దారి తీసుకుంది కనుక తస్మాత్ రామాదిత్రయమేతత్ జేత్ ఈ మూడింటిని కూడా తప్పక విడిచిపెట్టవలను త్యాగస్టుతి అంటే కామలలను విడిచిపెట్టినట్లయితే నీకు ఆత్మోద్ధారమైపోతుంది కామాదులు కలిగి ఉండుట ఆత్మనాశనము అని గట్టిగా నొక్కి చెప్పటం ద్వారా కామాదుల పరిత్యాగము చాలా గొప్పది అని స్తుపతించినట్లు అవుతున్నాడు సో త్యాగ స్థుతి త్యాగం చేయమని స్కృతిని త్యాగానికి చాలా ప్రాముఖ్యం ఇస్తారు గీతలో గీతలో త్యాగానికి ప్రాముఖ్యం ఇస్తారు గీత అంటేనే త్యాగం మళ్ళీ గీత పారాయణ చేస్తే కోరికలు తీరుతాయని అలా మొదలు పెట్టకూడదు అది ఇట్ ఇస్ ఎ వైలేషన్ ఆఫ్ ఇట్స్ బేసిక్ కెనెక్స్ ఉంటాయి అలా మొదలు పెట్టకూడదు సో గీతలో రెండో అధ్యాయంలో పదకొండో శ్లోకం పారాయణ చేస్తే మీ కోరికలు తీరుతాయి మూడో అధ్యాయంలో ఏడో శ్లోకం పారాయణ చేస్తే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అని అలాగే మొదలు పెడితే అది చాలా అధ్వాన్నం అలా ఉండకూడదు ఇలా ఉండాలి హృదయంలో కామనలు ఉన్నప్పుడు నీతలో ఉండే పదహారో ప శ్లోకం చదువుకుని భాష్యం కూడా చదువుకోవాలి దాని పాఠం ఉంటే అది కూడా ఒకసారి వినాలి అలా ఉండాలి తప్ప అంతేగాని ఇది అదర్ వే ఉండకూడదు మంచిది ఏ తైర్విముక్త కౌంటేయోద్వరై స్త్రిర్నర ఆచరత్యాత్మన శ్రేయోతి పరాంగేయ అంటే ఓ కుంతి పుత్ర కుంతి విదురుడింట్లో ఉండేది పాండవులు అరణ్యవాసం చేసిన పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు ఏళ్ళే కదా పదమూడు ఇళ్ళే పన్నెండు ప్లస్ ఒకటి పదమూడు పద్నాలుగేమో శ్రీరాముడ వనవాసం మధ్యప్రదేశ్ సారీ ఉత్తరప్రదేశ్ లో బీజేపీ వనవాసం కూడా పద్నాలుగు సంవత్సరాలు వాళ్ళు మళ్ళీ వాపసు సో వాటెవర్ కుంతీదేవి ఆ పద్నాలుగు సంవత్సరం ఆ పదమూడు సంవత్సరాలు విదురుడింట్లో ఉండింది విదురుడు చిన్న చిన్న కుటీరంలో ఉండి చిన్న సింపుల్ ప్లేస్ లో ఉండేవాడు దాంతో ఉండి జరిగాడు ఆయనతో పాటుగా చారు అన్నం తింటూ కూరముక్క చారు అన్నం తింటూ కాలక్షేపం చేసేవాడు తర్వాత ధర్మరాజు గారు కురుక్షేత్ర సంగ్రామంలో విజేతయ్యి ఆయన పట్టాభిషిస్తు చక్రవర్తి అవుతాడు యుగంధన యుధిష్ఠిత శకము ఆరంభం ఆయన చక్రవర్తులకల్లా గొప్ప చక్రవర్తి అవుతాడు అశ్వమేష చేస్తాడు రాజస్వీ వేగం అంతకు ముందే చేసి ఉన్నాడు అప్పుడు రాజమాత కుంతి కానీ ఆవిడ అంతఃస్పురంలో ఉండదు కొద్ది రోజులు ఉంటుంది ఆ తర్వాత ధృతరాష్ట్ర మహారాజు గాంధారి కుంతి వీళ్ళ ముగ్గురు కలిసి విజురుడు యొక్క సహాయంతో విజురుడు వీళ్ళు కలిసి హిమాలయాలకు వెళ్ళిపోతారు ఆ నుంచి అటు పోతారు ఉత్తరంగా పోతే కొద్ది రోజులకి హిమాలయాల్లో పడతారు అక్కడెక్కడో కుటీరం ఒకటి అక్కడ ఋషులు మహర్షులు ఉంటారు ఈ విధంగా వచ్చిన వాళ్ళకి వాళ్ళు సహాయ సహకారాలను అందిస్తారు అక్కడ ఒక కుటీరం ఒకటి వేసుకుని దాంట్లో ఉండి తపస్సు చేసుకుంటూ అక్కడే దేహత్యాగం చేస్తారు ముందు అక్కడ దేహత్యాగం చేస్తారు ముందు దేహత్యాగం చేసినప్పుడు ధర్మరాజు గారు ఉండటం అలా ఉండటం వాళ్ళు యోగేనా అంటే అంటే కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అందరూ ఉంటే ఇలా చూస్తూ నోరు వెళ్ళబెట్టడం కాదు ఇంత కొంతమంది అలాగే పెట్టుకుంటారు అదంతా కూడా సంసారం ఉంటే మరి అలాగే ఉంటున్నారు ఎవరిదాన్ని వాళ్ళు ఉంటారు అంతా త్యాగమే అలాగా అంటు పెట్టుకుని ఉండడం చాలా పొరపాటు వాళ్ళు పిల్లలు ఎలా ఉంటారు వీడు అంటి పెట్టుకుని ఉన్నారనుకోండి వీడు ఎప్పుడు పోతాడా అని చూస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి సెలవులు దొరకవు ఇప్పుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి వీడికి అస్తమానం రోగమే వచ్చిన రోగం వచ్చినప్పుడల్లా వస్తాడా అలా ఎలా కుదు అని కానీ రోగం కొంచెం ముదిరినప్పుడు ఫోన్లు చేసి అలా చేయొద్దు అదిగా అయిన తర్వాత ఒకేసారి ఫోన్ చేస్తే సెటిల్ అవుతున్నాను తప్పు కూడా కాదు ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ఇట్ ఎందుకంటే ఇక్కడ నుంచి అమెరికా అమెరికా నుంచి ఇక్కడి నుంచి ప్రయాణంలో ఉండే క్లేషము అది నేను ఎదుగుదా అంత క్లేషం అదే దాని మరొకటి ఎప్పుడో ప్రారంభం క్షయం అవడం కోసం ఈ క్లేశాన్ని అనుభవించిన తప్పదు యంగ్ పీపుల్ విత్ తిరంగ అలా కూడా విసుగు డబ్బు ఖర్చు అలా ఉన్నా ప్రయాణము ఈ దుఃఖము ఏమీ తెలియదు కాదు కాదు అని చేత ఉంటే వాళ్ళని అల్లాం పెట్టుకుని ఉండక్కర్లా సన్యాసం తీసేసుకోవాలని నా కాదు కానీ వానప్రస్థం మటుగా ఆవశ్యకం చాలా ఆవశ్యకం వానప్రస్థులుగా ఉండిపోవడం చాలా ఆవశ్యకం